శృతిస్మృతిపురాణామానయ కరుణాయ నమాము భగవత్పాదశంకరం లోకశంకరం ఓ ఆప్యాయ మమానందా చిక్షు్రోత్రియాని సర్వాణిపనిషద మాహం బ్రహ్మ నిరాకుల్యా బ్రహ్మ నిరాకరోత్రాకరణస్మ నిరాకరణం మేస్సు తదత్మని నిరే ధర్మాస్ మయి సంతు మయి సంతు ఓం శాంతిశాంతిశ్ శాంతి ఉపనిషదం భోబ్రూహీక్ బ్రాహ్మిషద్రూమే చెప్పాలా ఉంది కేజులు చావుంటే వెనదిస్తే చావు సో అదే కదా చెప్పాల్సింది శిష్యుడు గురువు గారితో వెళ్తున్నారు భోహో విడతీస్తే విసర్గం వస్తుంది భో బ్రూహి అన్నప్పుడు విడతీస్తే భోహో అవుతుంది భో కాదు అది భోస్ భగోసపూర్వస్ చెయ్య జోషి అని పాంగ సూత్రం భోస్ అది భోస్ భోహో అవుతుంది విడతీస్తే విసర్గం వస్తుంది భో అనుకోడదు సో భోహో ఓ గురుదేవా అని మర్యాద కోసం అంటారు అలా ఉపనిషదం రూహి ఉపనిషత్తును చెప్పండి ఇప్పుడు ఇంతవరకు చెప్పింది ఉపనిషత్తే కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఉపనిషత్తును చెప్పండి అని అంటారు ఏమిటి చూద్దాం సో సో అప్పుడు గురువు అంటున్నారు తే ఉపనిషత్తు ఉక్త అని ఆయన అంటున్నారు నీ కొరకు ఉపనిషత్తు నేను చెప్పే ఉన్నాను అని ఆయన అన్నారు సో ఎటువంటి ఉపనిషత్తును చెప్పానో తెలిసిన బ్రాహ్మీం ఉపనిషదం తే అబ్రూమ నీకు ఆ పరబ్రహ్మను గురించి చెప్పేటువంటి ఉపనిషత్తును బ్రాహ్మీ ఉపనిషత్ నేను చెప్పి ఉన్నా మేము చెప్పి ఉన్నాము బావా నిశ్చయము ఉపనిషత్తు చెప్పమంటావేటో నీకు ఇంతవరకు చెప్పింది ఉపనిషత్తే కదా నిశ్చయంగా నీకు ఉపనిషత్తే చెప్పాను ఉపనిషత్తు అంటే ఉపనిషత్తు అంటే ఉపాసననే అర్థం కూడా ఉంది కాబట్టి ఏదేదో ఉపాసనని చెప్పామనుకుంటారేమో అలా కాదు బ్రాహ్మీం ఉపనిషత్ పరమాత్మకు చెందిన ఉపనిషత్తునే నీకు చెప్పడం అయినది భాష ఏమనుశిష్ట శిష్యం ఆచార్యమువాచ ఇది అవతారిక సో పైన తద్ధ తద్వనం నామ తద్వనం అనే ఉపాసన చేయాలి తద్వనం అనే విధంగా అనే గుణంతో పరమాత్మను ఉపాసన చేయాలి పరబ్రహ్మ తత్ తద్వనం ఆ పరబ్రహ్మ సకల ప్రాణికోటి ఎందు ఆనందరూపముగా ప్రకటమగుతున్నది అనే విధంగా మీరు ఉపాసన చేయండి అని ఆయన చెప్పారు సో ఈ విధంగా ఉపదేశించారు ఆయన గురుదేవులు ఆ ఉపదేశమును పొందిన శిష్యుడు ఆచార్యుడితో నడుపుతున్నాడు ఈ ఉపనిషత్తులో శిష్యుడికి గురువుకి పేర్లో వేయం లేదు కొంత ఉపనిషత్తులో పేర్లు వే ఉంటాయి ఏమంటున్నాడు మళ్లీ ఉపనిషదం భూ బ్రూహి ఉపనిషదం రహస్యం భోభగన్ బ్రూహి భో భగవన్ ఓ పూజనీయ గురుదేవ ఉపనిషత్తుని చెప్పండి ఉపనిషత్తు అంటే రహస్యం అన్నది పర్యాయపరం ఉపనిషత్తు అన్న రహస్యమన్నా ఒకటే ఇలాగా ఉపనిషత్ మీ హృదయంలో బాగా మీకు బాగా దగ్గరగా అంటే మీ స్వరూపమునందు నిలిచి ఉండుట అదే కదా ఉపనిషత్తు యొక్క అర్థం రహస్యమన్నా అంటే రహస్య భావం రహస్య అంటే హృదయమునందు ఉండేది కాబట్టి దేనినైతే మనం హృదయస్థానంలో సాక్షాత్కరించుకోవాలో అటువంటి ఆత్మను గురించి చెప్పే విద్యకి ఉపనిషత్తు అని కూడా దానికే పేరు రహస్యం అంటే సీక్రెట్ అని కాదు రహస్య హృదయ భావం తర్వాత ఉపాసనలను కూడా మీరు హృదయంలోనే చేస్తారు హెడ్లో కాదు కాబట్టి ఉపాసన ఉపాసన కూడా రహస్యం అనే పేరు రహస్యం అనే పేరు ఇంకో రకంగా కూడా దాన్ని చెప్పచ్చు మీరు ఏ ఉపాసన చేస్తున్నారో దాన్ని ఊరంతా తెలుపుడు చేయకూడదు దాన్ని రహస్యంగా పెట్టుకోవాలి పది మందికి తెలుపులు చేయకూడదు నేనే ఉపాసన ఆ ఉపాసన కాలంలో ఇది ఒక పెద్ద సమస్య నేను ఉపాసన చేస్తున్నాను అనే మాటని పది మందికి ఎప్పుడు చేస్తారు పేపర్లో వేస్తాడు ఎందుకంటే ఆ పేరు పెట్టుకుని డబ్బులు సంపాదించడం కోసం అలా చేస్తున్నారు ఆ డబ్బులు సంపాదించడం తప్పు కాదు కానీ పేపర్లలో అక్కడ వేసుకోవడం నేను ఫలన ఉపాసన చేస్తున్నాను అనేది ఆ ఉపాసన యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్కి విరుద్ధం ఎందుకంటే ఉపాసన రహస్యంగా ఉండాలి మీరే ఉపాసన చేస్తున్నారో ఎవరి వాళ్ళు ఊహించుకుంటారే తప్ప ఇప్పుడు ఇలా గట్టిగా పెట్టారనుకోండి బహుశా వీడు సూర్యుని ఉపాసన చేస్తూ ఉండి ఉంటాడు అని ఊహిస్తారు నామాలు గట్టిగా పెట్టారనుకోండి వీడు ఎవడో ఆ పాపతో ఉపాసో విష్ణు ఊహించుకుంటారు జనాలు అంతే తప్ప మనమే ఈ ఉపాసనండి ఆ ఉపాసనండి అలా అనౌన్స్ చేయకూడదు అవి ఆ కారణంగా కూడా దానికి రహస్యం అనిపేడు ఇక్కడ పైన ఉపదేశం ఉప ఉపాసనని చెప్పాడు ఆయన అది కూడా ఉపనిషత్తు అనే అనబడుతుంది దానికి కూడా రహస్యం అని పేరు కాబట్టి ఇంతవరకు నీకు ఉప ఇప్పుడే కదా నీకు ఉపాసనని చెప్పాను అయితే ఉపాసనను చెప్పడంలో రాదు ఉపాసనని చెప్పకముందు ఏం చెప్పాను బ్రాహ్మీ ఉపనిషత్ అవిజ్ఞాతం నిజానతాం ఇత్యాది వాక్యముల ద్వారా ఆ చెందినటువంటి స్వరూప జ్ఞానాన్ని కూడా నీకు బోధించి ఉన్నాను ఎవరింగ్ ఏముక్తవతే అంటే రహస్యం అంటే ఎింత్యం దేనినైతే భావన చేయాల్సి ఉంటుందో అది ఉపాసనది ఉపాసన అంటే ఏది తద్వనమి ఉపాసిత అది అది ఉపాసన అలా అంటారు లేదా ఎంత్యం అంటే ఎత్తు జ్ఞేయం దేనినైతే అనుభవానికి తెచ్చుకోవాలో సాక్షాత్కరించుకోవాలో కాబట్టి అది జ్ఞానము ఎలా చెప్పినా చెప్పొచ్చు కాబట్టి ఉపనిషత్వం చెప్పండి ఈ విధంగా శిష్యుడు పలుకగా ఏవం శిష్య ఉక్తవతి ఆహ ఆచార్య ఆచార్యుడు సమాధానం చెప్తున్నాడు ఏమని ఉక్త అభిహిత ఉపనిషత్తు ఇప్పటికే చెప్పడమైనది ఓకే మళ్ళీ కొత్తగా మొదలగొట్టడం ఏ ఉపనిషత్తు చెప్పడమైనది అని అంటారేమో దాని దానికి అటువంటి ప్రశ్న కనుక ఉదయించినట్లయితే దానికి సమాధానం ఆయన చెప్పేస్తున్నాడు ఏమని బ్రాహ్మీ బ్రహ్మణ పరమాత్మన ముందు బ్రాహ్మీం ద్వితీయ యకవచనం ముందు ప్రథమా యొక్క వచనంలో అర్థం చెప్పండి బ్రహ్మణ ఇయం బ్రాహ్మీ అవుతుంది అంటే తస్యేదం అని ఓ సూత్రోహం ఉంది తద్ధితల్లో ఇది వానికి చెందినది అనే అర్థంలో ఏదో ఈ ఓ ప్రత్యయాన్ని విధించారు ఆ ప్రత్యయాన్ని బట్టి ఈ వస్తుంది బ్రహ్మ బ్రహ్మన్న ఈ అని వచ్చి అట్టిపోయి ఆదివృద్ధి వచ్చి బ్రాహ్మీ అవుతుంది కాబట్టి బ్రాహ్మీ అంటే అర్థం బ్రహ్మణ ఇదం ఇదం ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మీరు పదాన్ని బట్టి ఉంటుంది కాబోయే పదం పుల్లింగం అయితే అయమనాలి స్త్రీలింగం అయితే ఈఎం అనాలి నా పురుషలింగం అయితే ఇదం అనాలి సూత్రంలో ఇదం అని జనరల్ గా ఇక్కడ ఇయమ్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి బ్రహ్మకు ఇది చెందినది ఇది ఈ ఉపాసన లేకపోతే జ్ఞానము బ్రహ్మ అంటే పరమాత్మ పరమాత్మకు చెందినది కాబట్టి బ్రాహ్మీ మరి ద్వితీయ ఆలోచనలోకి మార్చాలి తాం ఇప్పుడు మారిపోయింది పరమాత్మ విషయత్వాత్ అతీత విజ్ఞానం బ్రాహ్మీ ఉపనిషత్తుని చెప్పడం ఎందుకు అంటున్నారు ఎందుకు అంటున్నారంటే గడిచిపోయిన విజ్ఞానం ఏది కలతో అది పరమాత్మకు సంబంధించిన విజ్ఞానం ఇంతవరకు చెప్పిన ఉప ఉపదేశమంతా కూడా దాంట్లో విషయవస్తువు పరమాత్మయే కాబట్టి గడిచిన విజ్ఞానమంతకు విషయవస్తువు పరమాత్మయే కనుక ఆచార్యుడు ఆ విధంగా చెప్పడము బాగున్నది నీకు బ్రాహ్మీ ఉపనిషత్తుని చెప్పడమైనది అని ఆయన అన్నారు అంటే నిశ్చయముగా ఇంకేదో మాటవలసరికి చెప్పామని కాదు నీకు ఖచ్చితంగా ఉపనిషత్తును చెప్పడము పూర్తి అయినది మళ్ళీ ఉపనిషత్తుని చెప్పడం మొదలు పెట్టిన అసలు ఇది సో మళ్ళీ పిష్టపేషణం అంతవరకు పిండిని నలిపి నలిపి నలిపి అక్కడ పెట్టి ఈ పైన చేయాలి కానీ మళ్ళీ పిండిని నలపడం ప్రారంభిస్తే ఇంక వీడు ఎప్పుడు చపాతీలు పెట్టాను ఎప్పుడు తిన్నాను కాబట్టి అలాంటి పిష్టపేషణం కుదరదు ఉక్తమేవ పరమాత్మ విషయా ఉపనిషదం అబ్రూమా ఇది అవధారయతి ఉత్తరా ఇక్కడ వావా అనేది అవధారణము అవధారణం అంటే నొక్కి చెక్కుట వావావా అనే అవధారణము ఇప్పుడు ఉపనిషదం అబ్రూమ అంటే సరిపడుతుంది కదా ఉపనిషదం అబ్రూమ అంటే సరిపడుతుంది ఈ వావా ఎందుకు అంటే చెప్పబడిన విషయము గురించి ఏది పరమాత్మకు చెందిన ఏ ఉపనిషత్తు కలదో ఆ ఉపనిషత్తును చెప్పినాము అని ఇంతకు ముందు గట్టిగా నొక్కు చెప్పడం కోసం నేను వాశా నీకు ఉపనిషత్తు కదా ఆ ఉపనిషత్తు చెప్పడమైనది అని అన్నానికి బదులుగా ఆ ఉపనిషత్తే నిశ్చయముగా నీకు చెప్పడమైనది ఈ రకంగా ఈ అవధారణ ఎందుకు చేయటం అవధారణ చేయక్కర్లేదు కదా ఉపనిషత్తు చెప్పండి అనగానే నీకు ఉపనిషత్తు చెప్పడం అంటే సరిపడుతుంది ఈ వాబా అనవసరం ఉపనిషదం అంటే చాలు వా అంటే ఉత్తరార్థం కాబోయే గ్రంథం ఇంకో మంత్రం ఉంది దానికేసి నీ బుద్ధిని ప్రసరింపజేయడము ఉపనిషత్తు చెప్పడం కదా ముందుకు చూడు అని ముందుకు చూడు అని చెప్పడం కోసం ఏ వా వా అనే అవధారణను శుతికి వేసినది అది అర్థం ఓకే ఏం రాశాం అక్కడ తెలుగులో ఉత్తరార్థం అంటే తపస్సు మొదలైనటువంటి ఉపాయములను విధించబోతున్నారు దాని మీద మనస్సు పెట్టు అని చెప్పడం కోసమని ఉత్తరార్థం ఏం రాశారు అలాగే విధించుట కొరకాయి అది ఉత్తరార్థం అండి ఇప్పుడు దీని మీద చిన్న చర్చ ఏమిటి శిష్యుడి ప్రశ్న ఎలా ఉందేమిటి ఉపనిషత్తుని చెప్పండి అని ప్రశ్న వేయడం ఏమిటంటే కొంచెం వరకు చెప్పినది ఉపనిషత్తే కదా దాని మీద చర్చ పరమాత్మ విషయా ఉపనిషదం ఉపనిషదం భో బ్రూహి పృచ్ శిష్యశిప్రాయ పరమాత్మ విషయమస్తూ వా కలిగినటువంటి ఉపనిషత్తుని శ్రవణం చేశాడు వీడు అటువంటి శిష్యుడు మళ్ళీ వాడు అయ్యా ఉపనిషత్తుని చెప్పండి అని ప్రశ్నిస్తున్నాడు అతగాడే అభిప్రాయం ఏమి అంటే ఇక్కడ శిష్యుడు మందబుద్ధిని స్వీకరించడం అలాగా వాడు తెలివైన వాడనే స్వీకరిస్తారు ఉపనిషత్తులో ప్రవేశించిన శిష్యుడు బండబ్బాయి అని అలా ఒప్పుకుంటారు వాడు జాగ్రత్తగా శ్రద్ధగా విన్నాడు విని ఇప్పుడు ఓసారి నేను పాఠం చెప్తున్నా నలభై ఐదు నిమిషాల పాఠం అయింది క్లాస్లో అప్పుడు ఒక లేచి ఓ ప్రశ్న అడిగాడు మధ్యలో జనరల్గా మధ్యలో అడగరు అడిగినా చెప్పేం కాదు అడిగితే నేను ఆలోచించాను ఆలోచించి నేను అడిగాను వర్ యు స్లీపి భయని ఛాన్స్ అని అడిగారు అంటే అతను చెప్పలేదు పక్కన వాళ్ళకేసి చూశాను అవును సార్ నేను ఇప్పుడు చూడు నువ్వు నిద్రపోయావు నిద్ర వస్తుంది నీకే కాదు నాకు కూడా వస్తుంది నేను కూడా సలసాల అలా నిద్రపోయాను తప్పేం కాదు నేను నువ్వు అడిగిన ప్రశ్న గురించి విస్తారంగా చర్చించా నువ్వేం చేస్తావు అంటే సీడీ తీసుకుని పదిహేను నిమిషాల దగ్గర మొదలుపెట్టి విను నీకు సవాసాలి అదే రెండని కూర్చున్నాడు దట్ వాస్ ద ట్రూత్ సో ఈ శిష్యుడు అలాగే శిష్యుడు అనుకోవడానికి వీల్లేదు ఇది ఉపనిషత్తుల శిష్యుడు కదా కాబట్టి అతను విన్నాడు అతనికి అర్థమైంది తెలుసుకున్నాడు తెలుసుకుని కూడా ప్రశ్న వేస్తున్నాడు అంటే దాని రకాల ఒక గూఢమైన లేకపోతే ఒక లోతైన అభిప్రాయము ముడి తీరాలి అని మేము అవసరం శ్రోతస్థస్య ప్రశ్న కృత పిష్టపేషణవత్ పునరుక్త అనర్థక ప్రశ్న అదే దీంట్లో అంత పెద్ద అంత అర్థము లోకైన ఆయన పరమాత్మ గురించి జ్ఞానాన్ని గురించి ఆయన చెప్పినాడు ఇదంతా విన్నాడు ఇని మాట వలసగా ఏ ఒక్కరి శబ్దం చెప్పండి అన్నాడు అని మీరు అలాగే తేల్చేసి ప్రయత్నం చేస్తే తప్పదు ఎందుకంటే చెప్పిన సబ్జెక్ట్ నంతని విని మళ్ళీ సరైన కారణం లేకుండా పునః ఉపనిషత్తుని చెప్పిన ఆయన అడగడం ఆశిష్యుడు అడగడం ఒకవేళ మళ్ళీ దాన్ని చెప్పు అని మనం అనుకోవడం ఇలాంటి పద్ధతి సరికాదు ఎందుకంటే పునరుక్తి దోషం వచ్చేస్తుంది పిష్టపేషణం అనేటువంటి తప్పు దానికి వస్తుంది పిష్టపేషణం అంటే అర్థమైందండి పిష్టపేషణము అంటే పిండి తీసుకుని డో చేస్తారు ముద్ద కింద నీళ్లు చల్లి ముద్ద కింద చేస్తారు అలా పిండిలో నీళ్లు పోసి ఇలా ఇల్ల అంటే ముద్ద అవ్వదు చపాతి పిండి అలా అవ్వదు ఆ పిండిలో నీళ్లు పోసేం చేయాలి దాంతో జూడో చేయాల్సి ఉంటుంది జూడో జూడో చేస్తే అది పిండి అవుతుంది డో అవుతుంది ఆ డోని ఉపయోగించి చపాతీ చేసుకోవాలి ఆ డో దాన్ని పిష్టము అంటారు డో పిష్ట డో పేషణం చేయుట ద్వారా తయారైంది కనుక పిష్టము అంటారు ఆ పిష్టమును పట్టుకుని మళ్లీ పేషణం చేయడము అనవసరము అలాగే ఉపనిషత్తును పట్టుకుని మళ్ళీ జపలాతన అడగడం కాబట్టి అలా వ్యర్థం కాకూడదు కాబట్టి దాని కనుక ఏదో ఒక గూఢమైన అభిప్రాయం ఉండాలి అర్థాపశేషత్ అది ఇందండి పెద్ద దాంట్లో అంత పెద్ద మీమాంసంది ఆయన ఉపనిషత్తు చెప్పాడు కానీ ఇంకా పూర్తి అవ్వలేదు కొద్దిగా మిగిలిపోయాడు పూర్తవ్వలేదు అప్పుడు శిష్యుడు అయా ఉపనిషత్తు చెప్పండి అని అడగచ్చు ఇప్పుడు కేరళ ఉపనిషత్తు పాఠం అయిపోయిన తర్వాత ఉపనిషత్తు చెప్పండి అంటే సమస్య కాదు ఇంకా నాలుగు పేజీల పాఠం ఉండగా ఉపనిషత్తు చెప్పండి అంటే తప్పే ఉందండి సాగం ఇంకా ఉంది ఒకసారి మిగిలి ఉంది అందుకోసం శిష్యుడు అలా అడిగాడు అని మనం అన్నట్లయితే అప్పుడు దాంట్లో క్రిష్టపేషణమవుతూ పునరు దోషం ఉండదు ఇంకా మిగిలి ఉంది కాబట్టి పునరా అనుకుందాం లెటర్ థింక్స్ నో ఎందుకంటే తలమాంస అంటే వేదవాక్యముల యొక్క విచారంలో న్యాయము గలదు అదేమిటంటే ఏదైనా ఉపనిషత్తు జ్ఞానమును లేక ఉపాసనను లేక కర్మను విధించినప్పుడు ఆ విధించడం అయిన వెంటనే ఫలాన్ని కూడా బోధిస్తారు దానికి ఈ జ్ఞానానికి ఈ ఫలము ఈ ఉపాసనకి ఈ ఫలము ఈ కర్మకి ఈ ఫలమే ఫలమును కూడా చెప్పేస్తే అక్కడికి ఆ విధి ఫలవచనము అంటే ఫలమును చెప్పుట దాంతో ఉపసంహారం చేస్తా ఇప్పుడు ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అని చెప్పి ఆగేడనుకోండి ఇంకా పూర్తి అవ్వలేదు ఎందుకంటే ఫలం చెప్పలేదుగా ఫలం కూడా చెప్పేస్తే పూర్తయిపోయినట్లే ఇప్పుడు తద్వనమిత్యుపాసీత అది ఉండే ఉపాసన చేయాలి పూర్తయిందా అవలేదు కానీ తర్వాత చెప్పాడుగా ఎవళ్లైతే ఉపాసన చేస్తారో అతగాడి వైపు సకల ప్రాణము చూస్తూ ఉంటాయని ఫలం చెప్పేశారు పూర్తయింది అలాగే ఇంక పరమాత్మ విషయమైన జ్ఞానం ఏది కలదో దాన్ని చెప్పారు ఏమని చెప్పారు చక్షు సు అని చెప్పి ఫలం చెప్పేశారు ఎలాగా ప్రాస్మ లోకా అమృతాభవంతి ఎవరైతే ఈ ఆత్మస్వరూపాన్ని పైన చెప్పిన విధంగా తెలుసుకుంటారో వారు ఈ దేహము అనేటువంటి లోకము నుండి దేహాభిమానము నుండి పైకి పోయి ప్రేత్యా అమృతాభవంతి జీవన్ముక్తులైపోతారు అని ఫలవచనం కూడా చెప్పేశారు కాబట్టి ఫలవచనం ఫలం చెప్పడం అయిపోయింది సగుణోపాసన తద్వనమిత్రుపాసీత అక్కడ కూడా ఫలం చెప్పడం అయిపోయింది కాబట్టి ఫలవచనం ఎప్పుడైతే వచ్చేసిందో ఉపసంహారం అయిపోయింది ఇంకా ఏమీ మిగలలేదు కాబట్టి కొద్దిగా మిగిలిందనే ఉద్దేశంతో శిష్యుడు ప్రశ్న వేశాడు అనే మాట కోసం కాబట్టి శిష్యుడు ప్రశ్నకి ఏదో ఒక గూఢమైన అర్థము ఉండాలి తస్మాత్పనిషత్ శేష విషయోపి ప్రశ్న అనుపన్న అనవశేషితత్వాత్ ఇప్పుడు ఉపనిషత్తు చెప్పడం అయినది దానికి అనుబంధంగా అంటే దానికి అపెండిక్స్గా శేషము అంటే అనుబంధము లేక అండము అగ్జిలియరీగా అంటే దానికి చెందిన విషయముగా చెప్పాల్సింది ఏదో ఉంది అది చెప్పమని అది దాన్ని కోరి దాన్ని చెప్పమని కోరుతూ శిష్యుడు అడిగినాడు అనే మాట కుదరదు ఎందుకు కుదరదంటే ఉపనిషత్తుని చెప్పి ఫలం చెప్పేస్తే ఇంకా చెప్పాల్సిందేమీ మిగిలి ఉండదు ఇప్పుడు ఒక ఉపాసన ఉందనుకోండి ఆ ఉపాసనని చెప్పి అది చేయాల్సిన విధానం అంతా చెప్పేసి దానికి ఇది అని చెప్పేసిన తర్వాత ఇంకేం మిగిలి ఉండదు అన్న విశేషతత్వాత ఏం మిగలలేదు కాబట్టి ఉపనిషత్ శబ్దానికి మీరు బ్రహ్మజ్ఞానం అని అనుకుంటే మీరు చెప్పాల్సింది ఏమీ మిగిలి లేదు చెప్పాల్సిందంతా చెప్పేశారు ఫలముతో సహా ఒకవేళ మీరు ఉపాసన అనుకుంటే కూడా ఫలముతో సహా చెప్పాల్సిందంతా చెప్పేశారు ఏమీ మిగిలి లేదు కాబట్టి చెప్పిన ఉపనిషత్తుకి అనుబంధముగా చెప్పవలసినదేదో మిగిలి అనే అభిప్రాయంతో శిష్యుడు ప్రశ్న వేశాడు అనే మాట పొసగదు ఎందుకంటే చెప్పిన ఉపనిషత్తుకు అనుబంధంగా ఏదీ మిగిలి లేదు అనవశేషత్వా కాబట్టి ఇప్పుడు మళ్లీ ప్రశ్న మొదటి ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది ఏమిటది అభిప్రాయ ప్రస్తు ప్రశ్న వేసిన వారి అభిప్రాయము ఏమిటై ఉంటుంది ఎందుకంటే ప్రశ్న వేసిన వాడు అభిప్రాయం ఇదే అయి ఉంటుంది అంటే అది కొట్టిపారేస్తుంది మరొకటంటే అది అన్ని కొట్టిపారేసి ఇంకా ఆ ప్రశ్న వేసిన వాడు అభిప్రాయం ఏమి అయి ఉంటుంది అనే ప్రశ్న మన ముందుకి వచ్చి నిలబడి ఉన్నది దీని అభిప్రాయం ఏమిటంటే ఆ ప్రశ్న బహుశా ఇందుకోసం వేసుకుంటాడు ఇందుకోసం వేసుకుంటాడు ఇందుకోసం వేసుకుంటాడు అని ఏవో కొన్ని వికల్పాలను చూపించాడు ఆ వికల్పాలన్నింటినీ కొట్టిపారేస్తాం కాబట్టి మరి అయితే చెప్పండి మీరే చెప్పండి ప్రశ్న వేసిన వాడి అభిప్రాయం మేము చెప్పడానికి ట్రై చేస్తున్నాం ఇందుకోసం అడుగు ఉంటాడండి వరేది అడుగుండదు ఫోన్ మరో దాని దీనికోసం అడుగు అది ఉండదు ఫోన్ ఇంకో దానికోసం అది ఉండదు ఒకసారి మా వల్ల అవలేదు మీరు చెప్పండి వెళ్తాం ఆ ప్రశ్న వేసిన వాడి అభిప్రాయం వెళ్తాం ఉచియతే చెప్తున్నాం వెన ప్రశ్న ఆయన ఓ ప్రశ్న వేసిన సమాధానం చెప్తున్నారు ఆ ప్రశ్న యొక్క అభిప్రాయాన్ని నిగ్గుతీల్చుట కొరకై బాష్యకారులు ఒక చర్చని మొదలుపెట్టారు ఏమిటంటే చర్చ అయా పూర్వమునందు ఉపనిషత్తు చెప్పబడినది శ్రోత్రం మనసో మనహ ఇత్యాదిగా ఉపనిషత్తు చెప్పబడినది ఆ చెప్పబడి జ్ఞానము చెప్పబడినది ఆ జ్ఞానము మోక్షాన్ని ఇస్తుంది ఆ జ్ఞానం మోక్షాన్ని ఇచ్చుటలో ఇంకా ఏమైనా కొన్ని సహకారీ సాధనములు ఆవశ్యకములా జ్ఞానం మోక్షాన్ని ఇచ్చుటకు ఏమైనా కొన్ని సహకారీ సాధనములను అపేక్షిస్తుందా లేక అటువంటి సహకారీ సాధనముల యొక్క అపేక్ష మోక్షాన్ని ఇస్తుందా ఇప్పుడు కొండని దేంతో చేస్తారు మట్టితో చేస్తారు కొమ్మరివాడు మట్టితో చేస్తారు కొమ్మరివాడు వచ్చేసాడు మట్టి వచ్చేసాడు ఇంక ఇప్పుడు కొండ వచ్చేస్తుందా లేక ఏమైనా సహకార సాధనములు ఆవశ్యకములా చెప్పండి ఆవశ్యకం సహకార సాధనాలు అవసరం పడతాయి ఎందుకంటే చక్రం ఉండాలి ఆ చక్రం తిప్పడానికి కట్టి అవత ఉండాలి అప్పుడు ఆ చక్రం మీద ఈ కొండ మట్టిని పెట్టి కొండ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొండ ఉంది కొమ్మరివాడు ఉన్నాడు కొండ పుట్టే మట్టి ఉంది కొమ్మరివాడు ఉన్నాడు కొండ పుట్టేస్తుండడానికి వీట్లేదు మట్టి కొమ్మరివాడు ఉన్నప్పటికీ సహకారీ సాధనముల యొక్క అపేక్ష అలాగే శిష్యుడు ఉన్నాడు జ్ఞానం చెప్పేశారు ఆ జ్ఞానం వీడికి మోక్షాన్ని ఇచ్చేస్తుందా అంటే వీడు తెలుసుకున్నాడు అనమాట ఆ జ్ఞానాన్ని వీడు పొందినాడు అనే అర్థం అలా పొందేయడమే మనం పరిజ్ఞంలోకి తీసుకుంటాం ఆ జ్ఞానాన్ని వీడు పొందినాడు ఈ జ్ఞానాన్ని పొందిన వెంటనే మోక్షం వస్తుందని మీరు అన్నారు మట్టి నుండి కొండ వస్తుందన్నట్టుగా జ్ఞానం వలన మోక్ష జ్ఞానాన్ని మోక్ష ఇప్పుడు జ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది సరే ఆ జ్ఞానానికి ఏదైనా ఇంకో సాధనములు సహకారీ సాధనములు అవసరమవుతాయా మట్టికి దండము చక్రము మొదలైనవి అవసరం పడ్డట్టుగా ఈ జ్ఞానానికి మోక్షాన్ని ఇచ్చుట ఎందు ఏమైనా సహకార సాధనములు ఆవశ్యకము అవసరం పడతాయా ఇప్పుడు త్రాడు ఉండే అది చూసి పాము భయపడి ఉనికిపో కొంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది తెలుసా ఉనికిపోతున్నాడు భయంతో అది పాము కాదు త్రాడు అనే జ్ఞానం కలిగింది ఆ జ్ఞానము ఆ భయాన్ని పోగొట్టేస్తుండ మరి ముక్తింటే భయం పోవడమే ఆ భయాన్ని పోగొట్టడానికి ఆ జ్ఞానము తనంత తానుగా సమర్థమేనా లేక ఆ జ్ఞానము ఆ భయమును పోగొట్టుటకు ఏవైనా ఇంకో కొన్ని సహకారీ శాసనములు అని తెలిసిన నిన్న పాఠంలో చెప్పాను నేను చెప్పాను మీరు వ్రతాలు ఏమీ చేపట్టనక్కర్లేదు మంత్రోపదేశాలు పొందనక్కర్లేదు తీర్థయాత్రలు చేయనక్కర్లేదు అది స్నానాలు చేయనక్కర్లేదు అంటే వీటన్ని నిందిస్తున్నారనుకోనందా న్యాయం మీరేమైనా గురువుల యొక్క శుశ్రూష చేయనక్కర్లేదు మీరు దేవతల యొక్క ఉపాసనలు చేయనక్కర్లేదు మీరు ఒక్కటి చేస్తే చాలు అదేమిటంటే ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ మీరు దేహాభిమానాన్ని విడిచిపెడితే మీకు మోక్షం చేస్తుంది అని నేను చెప్పాను విన్నరా మీకు గుర్తుందా దాని అభిప్రాయం త్యాగము మోక్షము ఇచ్చును అన్న సహకార సాధనముల యొక్క అపేక్ష లేదు అని కదూ అదేవిధంగా సో ప్రీత్యాస్మాల్లోకాలు అమృతా భవంటి ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని దేహాభిమానం నుంచి బయటకు వచ్చి అదే విముక్తులైపోతారు అంటే దేహము కాదు అనే వివేక జ్ఞానం పొందేస్తే విముక్తులు అలా విముక్తులవ్వడంలో ఆ జ్ఞానము తనంత తానుగా మోక్షాన్ని ఇచ్చేస్తుందా లేక ఇతర సాధనములను దేనినైనా అపేక్షిస్తుందా ప్రధానం జ్ఞానమే ఇతర సాధనములను అపేసిన సాధనములను అపేక్షించే పక్షంలో ఆ ఇతర సాధనములకు సహకారి సాధనములు అంటే ప్రధాన జ్ఞానమే జ్ఞానం తక్కువదనం లేకపోతే దాన్ని తక్కువ చేయట్లేదు దానికి సహకారి సాధనము ఆవశ్యకమా అని అడుగుతున్నాం లేదా ఆవశ్యకము కాదా అని ప్రశ్న ఇది చాలా పెద్ద ప్రశ్న ఇది దీని మీద దీని మీద యుద్ధాలు యుద్ధాలంటే పోటీలు రామానుజాచార్యం అడిగితే ఆయన అవసరం అంటారు ఏమిటో అవసరం ఉంటే కర్మ చేయాలంటారు కానీ జ్ఞానకర్మ సమ చేయవాళ్ళని అందుకోసం రామానుజ సంప్రదాయంలో సన్యాసులకు పిలక ఉంటుంది ఉంటుంది మామూలు యజ్ఞోపేతం కాదు మాములుగా గృహస్థలు వేసుకున్న యజ్ఞప్రేతం సన్నగా ఉంటుంది వాళ్ళ యజ్ఞోపేతం ఒక పలుపు మేళలో వేసుకున్నట్టు ఉంటుంది ఎప్పుడైనా చూశారా స్వాములు యజ్ఞపేతం దండం ఒకటి కాదు మూడు దండాలు ఉంటాయి కర్మ ఆ దండానికి ఒక జెండా ఉంటుంది అచ్చి ఒక టెంపుల్ని మూసికెళ్ళిపోతున్నట్టే ధ్వజస్తంభం మూసుకెళ్ళి చిన్న సైజు ధ్వజస్తంభం మొదమే పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటున్నట్టే అది వదిలిపెట్టకూడదు పైగా ఈ యజ్ఞోపవీతం ఈ పిలక ఎవరికి ఇది ఉంటాను సన్యాసి ఎందుకంటే రామానుజులు ఏమన్నారు జ్ఞానం వల్ల మోక్షం రాదు దీన్ని కూడా పక్కన ఉండాల్సిందే ఫిఫ్టీ ఫిఫ్టీ విషయా ఎంత సమస్య వచ్చి పడిందో కాబట్టి జ్ఞానము మోక్షమునిచ్చుటలో సహకారీ సాధనములా అపేక్ష గలదా లేదా ఇట్ ఈజ్ ఎ వెయిటీ టాపిక్ ఓకే అపే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అది ఒకవేళ జ్ఞానము మోక్షమునిచ్చుటకు సహకార సాధనములు అపేక్ష కలదు అన్నారనుకోండి అప్పుడు ఇతని ప్రశ్న చాలా యుక్తియుక్తంగా ఉంటుంది ఎందుకని జ్ఞానం చెప్పేట తప్పు సహకార సాధనాలు చెప్పలేదు కాబట్టి అది కూడా అవసరం పడతాయి కాబట్టి చెప్పు అందుకోసం ఈయన అడిగాడు అని మనం అనుకోవచ్చు అపేక్షిత విషయాముపనిషదం బ్రూహి ఉపనిషత్తు అంటే జ్ఞానం సో ప్రధానంగా ఏ జ్ఞానం మోక్షం ఇస్తుందో ఆ జ్ఞానం చెప్పేశారు కానీ ఆ జ్ఞానం మోక్షమునిచ్చుతలో కొన్ని సహకార సాధనములను అపేక్షిస్తుంది ఆ అపేక్షించే సహకార ఇంకా చెప్పడం మినహాయింపు కాబట్టి అపేక్షింపబడిన సహకార సాధనములు విషయముగా కలిగిన ఉపనిషత్తును చెప్పుడు అని అర్థం అంటే ఏ జ్ఞానం మోక్షమిస్తుందో ఆ జ్ఞానం చెప్పారు ఆ జ్ఞానం మోక్షం ఇవ్వాలంటే సహకార సాధనములు చెప్పడం అవసరం పడుతుంది ఎందుకంటే సహకార సాధనములు లేకుండా మోక్షాన్ని అది ఇవ్వలేదు సహకార సాధనములు అపేక్ష ఉంది అన్నారు కదా కాబట్టి ఆ సహకార సాధనములను చెప్పండి అని అభిప్రాయం కాబట్టి ప్రశ్న బాగానే ఉంది అని మనం అలా చెప్పచ్చు సపోజ్ జ్ఞానము మోక్షమునిచ్చ్యుతలో సహకార సాధనముల అపేక్ష లేదనుకోని మరి అప్పుడేం చేస్తాం అప్పుడేం చేయాలి అప్పుడు ప్రశ్న వల్ల ఇది అర్థమవుతుందేమో అవి అర్థం కాదు అప్పుడు కూడా ఆ ప్రశ్న సార్థకమని మనం చెప్పవచ్చు ఎలాగా ఆచార్యవధారణవచనం నీదికి పాఠాంతరా ఏం అభిప్రాయ అయితే ఇంకో పాఠంగా ఉంది మంచిది సో అలా అదే అభిప్రాయం శిష్యుడి యొక్క ప్రశ్నకు అభిప్రాయం ఉండాలి ఇప్పుడు జ్ఞానము సాపేక్షమా నిరపేక్షమా జ్ఞానము సాపేక్షమైతే ఏ సాధనముల అపేక్ష కలదో వాటిని మహాత్మా అని అడిగాడు అది శిష్యుని అభిప్రాయం ఒకవేళ జ్ఞానం నిరపేక్షమైతే అప్పుడు అభిప్రాయం ఏమిటి అప్పుడు కూడా అభిప్రాయం చెప్పాలి అప్పుడు ఏ అభిప్రాయం లేదా వీల్లేదు ఎందుకంటే మంత్రం ఉంది కదా అది అప్పుడు అభిప్రాయం ఏమైనా ఉంటుంది అంటే అయిపోయింది చెప్పడం ఇంకేమీ లేదు అనే మాట మీ నూట పడానండి బాబు అని శిష్యుని యొక్క అభిప్రాయం ఇలా కూడా ఉంటుందంటే ఉంటుంది ప్రశ్నోపనిషత్తులో త్రిపులాది దగ్గరికి వీళ్ళు వెళ్తారు ఐదుగురు వెళ్తారు వీళ్ళు ఆత్మస్వరూపాన్ని బోధించమని అడుగుతారు ఆయన ఐదు ప్రశ్నలకి సమాధానం చెప్పేస్తాడు చెప్పేసిన వీళ్ళు రాజు అన్నం పెట్టి నిలబడతారు నిలబడితే ఆయనంటాడు నా తత్పరమస్తి ఇంకా దీని మాట ఏమీ లేదు అనేస్తే సరేనండి అనుసలవు తీసుకుని వెళ్ళిపోతాను ఆయన మాట రాలేమా రండి ఏమిటి విషయాలు సంగీత కచేరీ ఉంటుంది ఎందుకంటే స్వామీజీ నిన్న కాక ఉన్న పరమించాను చెప్తాను సరిగ్గా ఇటువంటి ఇష్యూనే మాకు సేల స్వర్గ ఆశ్రమంలో వచ్చింది వచ్చినప్పుడు నేను చెప్పాను పూజ స్వామీజీ స్వర్గస్ నిన్న కాకమున్నా ఇప్పుడు ఏమీ సంగీతక చర్యలు వద్దు అని అనుకున్నాడు కాబట్టి త్రిప్లాలు ఎలా అయితే ఇంక చెప్పాల్సిందేమీ లేదన్నాడో అలాంటి మాట ఒకటి మీరు గురుదేవులు అనండి అనే అభిప్రాయంతో ఇతగాడు అయ్యా ఉపనిషత్తు చెప్పండి అని ప్రశ్నించి ఉండవచ్చు అలా కూడా స్వీకరించవచ్చు కాబట్టి ఇది శిష్యుని యొక్క అభిప్రాయం అయ్యుంది కాబట్టి రెండు పక్షాల్లోనూ ఉపనిషదం భూబ్రూహి అనే శిష్యవచనము సాభిప్రాయమే అభిప్రాయంతో కూడి ఉన్నదియే కాబట్టి సమస్య అయితే ఈ రెండు పక్షాల్లో ఏ పక్షాల్ని మనం పట్టుకోవాలి అన్నది సెక్యూరియా ఏ తదుపన్న ఈ రెండు పక్షాల్లో కూడా ఆచార్యుడు ఆచార్యుడు ఇక్కడ ఉత్తాతే ఉపనిషత్తు అన్నాడు నా తహరం అస్తే అని పిప్పలాదు అన్నట్టే అన్నాడు ఇక్కడ కూడా అక్కడ నెగిటివ్ గా అన్నాడు ఇక్కడ పాజిటివ్ అన్నాడు కాబట్టి అవధారణ వచ్చేసింది ఎవరి దగ్గర నుంచి వచ్చింది అవధారణ ఆచార్యుడి దగ్గర నుంచి ఏమని ఉక్తాకే ఉపనిషత్తుంది నీకు ఉపనిషత్తులు నిశ్చయముగా చెప్పడమైనది అనే అవదరణ వచన వచ్చేసింది ఇప్పుడు ఈ చెప్పిన బట్టి నీకేం తెలిసింది జ్ఞానము సాపేక్షమని తెలిసిందా నిరపేక్షమని తెలిసిందా సా నిరపేక్షమని తెలిసింది ఎందుకంటే జ్ఞానము సాపేక్షమై ఉన్నట్లయితే వేటిని అపేక్షిస్తుందో వాటిని చెప్పడం మిగిలి ఉంటుంది అదే చెప్పాల్సి ఉంటుంది కానీ ఆయన అలా చెప్పలేదు ఆయన ఏమన్నాడు ముక్తాకే ఉపనిషత్తు అంటున్నాడు అంటే ఏమిటి ఇంకా చెప్పేదేమో లేదు వెళ్ళుగా నీ చెప్పేసేదో చెప్పడం అయిపోయింది అని చెప్పేసి ఎలా అయితే పెట్టబాటుడు నాతఃపురమస్తి అని క్లోజ్ చేసినాయో ఈయన కూడా ఉక్తాటే ఉపనిషత్తుని క్లోజ్ చేసేసాడు కాబట్టి ఏ పక్షం మనం స్వీకరించాలి ఇప్పుడు జ్ఞానము నిరపేక్షముగా మోక్షమచ్చును అనే పక్షాన్ని మనం స్వీకరించాల్సి ఉంటుంది మరైతే ఇంకో మంత్రం ఉంది దీన్ని ఏం చేస్తాం అని చెప్తా అంటే ఆ రాబోయే మంత్రానికే సహకారి సాధనములను విధించే మంత్రం మాత్రం కాదు ఎందుకని సహకారీ సాధనముల యొక్క అపేక్ష జ్ఞానానికి లేదు ఎందుకని ముక్తాకే ఉపనిషత్ అనే ఆచార్యుడు మళ్ళీ రెండోసారి కూడా దాన్ని క్లోజ్ చేసినాడు గనుక ఓకే భాషకార్లు ఎలాగ దాన్ని సెటిల్ చేస్తారో చూడు దీని మీద కోరకం అరే ఉక్తాకే ఉపనిషత్ అనే ఆచార్యుని వచనము నా తరమస్తే పుట్లాదుని వచనము వంటి నిశ్చయ వాక్యము కాదు అని గౌరవృక్షం ఎందుకని ఎక్త్యమాహోదమ ఉపనిషత్తు చెప్పడం పూర్తయిపోయిందనే అవధారణ వచనమే అయి ఉన్నట్లయితే మళ్ళీ పక్కనే ఇంకో మంత్రం ప్రారంభమవుతోంది దస్యైకపోదమాహ ఇలాంటి మంత్రం ఒకటి ప్రారంభమవుతుంది అది ప్రారంభం కాకూడదు కానీ ప్రారంభమవుతోంది కాబట్టి ఉత్తాపే ఉపనిషత్తు ఆచార్యుని మాట బోధ పూర్తి జ్ఞానం పూర్తి ఇంకా సహకార సాధనంలో ఏమీ లేవు అని చేసే అవధారణము కాదాలదు అని పూర్వపక్షం దీని మీద ఆచార్యుని యొక్క ఉత్తరము సమాధానం సమాధానం మొత్తం అయితే నా అనుకుండగా సరే నువ్వు చెప్పిన పాయింట్ అయితే ఉంది ఎందుకంటే ఇంకో మంత్రం ఉంది కదా మరి కాబట్టి కొంత ఇంకో మంత్రం ఉంది అనే అంశంలో అంగీకరిస్తుంది కానీ ఆ ఇంకో ఉన్న మంత్రం దేవు కొరకు ఉంది అనే అంశంలో మాత్రం అంగీకరిస్త ఇంకో మంత్రం ఉంది అంగీకారమే కానీ ఆ మంత్రము ఉన్నది జ్ఞానమునకు సహకారి సాధనమునకు విధించుట కొరకైతే కాదు అని చెప్పబోతున్నారు కాబట్టి ఏ అంశంలో అంగీకరిస్తున్నారో అది మనస్సులు పెట్టుకుని సత్యం నిజమే నువ్వు చెప్పింది ఎప్పుడూ కూడా పూర్వపక్ష సిద్ధాంతాల్లో నిజ నువ్వు చెప్పింది నిజమే అన్నారంటే పక్కనే ఉంటుంది కానీ బట్ ఉంటుంది బట్ అని నువ్వు చెప్పింది నిజమే ఒప్పుకుంటున్నట్టుగా ముందు ఆశ కల్పించి తర్వాత ఇంచుమించు మొత్తం అంతా ఖండిస్తారు సిద్ధాంత పద్ధతి ఉంటుంది అందుకేతనే మేనేజ్మెంట్లో ఒక ప్రిన్సిపల్ ఉంది ఏమిటంటే ఆ ప్రిన్సిపుల్ మీరు బట్ ఉపయోగించకుండా మాట్లాడాలి మేనేజ్ డిస్కషన్స్ లో బట్ ఉపయోగించకుండా మాట్లాడాలి అది ఒక ప్రిన్సిపల్ ఎందుకంటే బట్ అన్నారంటే అర్థం ఏంటి మీరు నెగిటివ్ సెన్స్ లో పోతున్నారని అర్థం మీరు పైకి చాలా మంచిగా మాట్లాడుతున్నా బట్ అంటే ఏమైంది దాన్ని బతుకు అలాగే ఇక్కడ కూడా సత్యం మీరు చెప్పింది బానే ఉంది కానీ అని సంథింగ్ లైక్ వక్తవ్య ముందు చెప్పింది కదా ఆచార్యుడు ఇంకా ఏదో చెప్పబోతున్నాడు అంటే చెప్పాల్సింది ఉండబట్టే చెప్పబోతున్నాడు కదా కాబట్టి చెప్పాల్సింది ఏదో ఉంది ఖాయమే కానీ ఆ చెప్పబోయేది ఆ చెప్పాల్సి చెప్పాల్సినది చెప్పబోయేది జ్ఞాన సహకార సాధనం మాత్రం కాదు సహకారి నిజమే ఇంకా చెప్పదగినదిలో ఉందే ఉంది ఆచార్యుడు చెప్పదగినది అందుకోసమే మంత్రం ఉంది కరెక్టే కాని ఆ చెప్పబోయేది ఇంతవరకు చెప్పినటువంటి ఆత్మజ్ఞానానికి అంగముగా చెప్పబోతున్నారు మా కాదు లేదా ఇంతవరకు చెప్పిన ఆత్మజ్ఞానము మోక్షమునిచ్చుటతో ఆవశ్యకమైన లేక అపేక్ష కలిగిన సహకార్య సాధనములను చెప్పబోతున్నారు అని కూడా కాదు మరి ఇంకేమిటంటారా మంత్రం అంటే ఏమైంది ఇక్కడికి బ్రహ్మవిద్య మోక్షమునిచ్చును బ్రహ్మవిద్య మోక్షమునిచ్చుటలో సహకారి సాధనములు బ్రహ్మవిద్యను మోక్షమునిచ్చుటకు ఉపాయములు అని మూడు వచ్చాయి ఇక్కడ సహకారి సాధనములు ఏవీ లేవు అని కొట్టిపారేశారు అంటే బ్రహ్మ విద్య మోక్షమునిచ్చుటకు ఇతర సాధనముల అపేక్ష లేదు అది స్వతంత్రంగా తనంత తానుగా మోక్షాన్ని చేస్తుంది ఇంకా ఇతరము లేదు ఇప్పుడు ఒకడు నాకు నాకు ఒక లక్ష రూపాయలు కావాలని నేనే వచ్చాను అంటే వీడు సరిగా లక్ష రూపాయలు ఇస్తాను అది ఏం చేస్తావు నువ్వు మళ్ళీ అది వెళ్ళి తీసుకర్చు పెడతావు నీకు తోడుగా ఎవరిదైనా పంపించమంటావా అని అడిగాడు అనుకోండి అయితే వాడు ఏమంటాడు మీరు అది ఏమీ లక్ష రూపాయలు ఇచ్చేసేస్తే మిగతా సంగతంతా నేను చూసుకుంటాను అంటాడు అంటే అలా కాదుగా దాన్ని జాగ్రత్తగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది సంచిలో పెట్టి పట్టుకెళ్ళాలి కదా ఎవరైనా తోడు కొంటమంటావంటే వాడు ఏమంటాడు మీరేమీ చెంత చేయకండి మీరు లక్ష రూపాయలు తీరుగా పెట్టే చేస్తే మిగతా సంగతంతా నేను చూసుకుంటాము అంటాడు అంటే ఇప్పుడు వాడికి కావలసింది లక్ష రూపాయలైనా లక్ష రూపాయలతో పాటుగా సహకార సాధనాలు కూడా కావాలా సహకార సాధనాలు ఏమీ అక్కడ అలాగే ఈ జ్ఞానానికి మోక్షాన్ని ఇవ్వడంలో సహకార సాధనముల యొక్క అపేక్ష ఏమీ స్వతంత్రంగానే మోక్షం వస్తుంది ఇక మరి స్వతంత్రంగానే మోక్షం ఇస్తుంది అన్నప్పుడు ఇక ఆ బ్రహ్మ విద్యను పొందే ఉపాధనులు అంటాయి ఏంటి అంటే ఏంటి ఇక్కడ బ్రహ్మ విద్య స్వతంత్రముగా మోక్షము ఇచ్చింది కాబట్టి బ్రహ్మ విద్యకు తోడుగా ఇంకేదో పెట్టి వాటి సహాయంతో మోక్షాన్ని ఇస్తుంది మాటని కొట్టిపారేశారు అది ఇంకా ఆ మాట బ్రహ్మ విద్య మోక్షాన్ని ఇస్తుంది ఏమి సందేహం ఏమండీ ఇప్పుడు బ్యాంకులో లోన్ వచ్చిందంటే కారు కొనేసుకోవచ్చు ఏమి సందేహం బ్యాంకులో లోన్ శాంక్షన్ అయిపోయిన తర్వాత కారు కొనుక్కోవడానికి సహకార సాధనాలు ఏమైనా కావాలా అక్కర్లేదండి అక్కర్లేదని చెప్పండి కావాలనుంటారు బ్యాంకు లోన్ శాంక్షన్ అయిన తర్వాత కారు కొనుక్కోవడానికి సహకార సాధనాలు ఏమైనా కావాలా అక్కర్లేదు కానీ ్యాంకు లోన్ తెచ్చుకోవడానికి మాత్రం విట్నెస్ సిగ్నేచర్లు కావాలి విట్నెస్ సిగ్నేచర్ లేకపోతే షూఫ్టీ సిగ్నేచరు అదో అవసరం కాబట్టి బ్యాంకు లోన్ తెచ్చుకోవడానికి ఉపాయం కావాలి తప్ప బ్యాంకులోను వచ్చాక కారు కొనుక్కుందుకు మీరు మాకు ఏం ఉపాయం అని చెయ్యక్కర్లేదు కాదు మంచి కారు నేను సెలెక్ట్ చేసిన అక్కర్లేదు సార్ థ్యాంక్ మీరు సతకం పదకొండి కనుక అన్నట్టుగా కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఉపాయాలు ఏదైనా ఉంటే చెప్పండి మీరు అంతే తప్ప తీరా బ్రహ్మజ్ఞానం వచ్చాక అది మోక్షాన్ని ఇవ్వడానికి మధ్యలో ఏదో వ్యవధానం ఉందని ఆ వ్యవధానంలో కొన్ని సహకార సాధనాలను చొప్పిస్తే దాని మోక్షం కాదని ఇటువంటి ఆర్గ్యుమెంట్ మాత్రం తప్ప కాబట్టి అది పాము అనే అజ్ఞానము తొలగిపోతే చాలు ఇంకేమో అక్కదా పాము అనే అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోయిందో భయం వెంటనే పోతుంది భయలో నుంచి కలిగిపోతుంది కాబట్టి పాము అనే అజ్ఞానము తొలగి ఆ తర్వాత కొంత జపమో తపస్తో పూజ చేస్తే భయం పోతుందా అలా అక్క పాము అనే కానీ పాము అజ్ఞానే తొలగడానికి మాత్రం ఓ బ్యాక్టరీ అనేటువంటి ఒక ఉపాయం దీపం కలిగించడం అగ్గిపో ఇలాంటి అవసరం ఓకే నేను నిన్ను చెప్పింది లేదా మీతో ఆ వివేక జ్ఞానం పుడుతూనే సంసారబంధం ఏమిటి ముక్తులు అయిపోతారు ఇంకా వివేక జ్ఞానం పుట్టి ఆ తర్వాత దానికి ఏదో తోడయ్యి అప్పుడు కాదు ఇప్పుడు దీపం ఎలక్ట్రిసిటీ వస్తూనే దీపం వెలిగిపోతుందంట ఎలక్ట్రిసిటీ వచ్చి ఆ తర్వాత కొంతసేపు దాన్ని ఇంక్యుబేట్ చేసి దానికి సుత్వూరేమో ఏదో హీటింగో చలవనమో చేస్తే అప్పుడు దొరుకుతుందా ఏమిటి అలా ఏమో అదే కాబట్టి బ్రహ్మ విద్యను పొందే వరకు ఏదైనా ఉపాయాలు ఉన్నట్లయితే వాటిని మీరు చెప్పచ్చు అటువంటి అభిప్రాయంతో గురువు గారు ఇంకో మాట చెప్పారు తప్ప బ్రహ్మ విద్యను పొంది మోక్షమును పొందుటకు ఇతర సాధనములు అపేక్ష కలదు దు చాలా క్రిటికల్ పాయింట్ ఈ సిద్ధాంతాలన్నీ ఈ పాయింట్ మీద వెళ్ళాడుతూ ఉంటాయి రామానుదేవి గారు ఏమంటారంటే జ్ఞానంతో మోక్షం రాదండి భక్తి సహకార సాధన ఉండాల్సిందే అంటారు అంటే జ్ఞానం వేరు భక్తి వేరు భక్తితో ఏమవుతుందండి ఉండాలని మరొకటి అంటాడు ఇప్పుడు తెలుగు వెళ్ళి నాకు భక్తి ఉందంటే సరిపడుతుందా సరిపడదు ఏం చేయాలి కళ్యాణం టీ ఆర్జిత సేవల టిక్కెట్లు కొనాలి ఇవన్నీ కొని అక్కడ గుండు గీయించి కూర్చోవాలి కానీ నాకు భక్తులు ఉంది అంటే సరిపడుతుందా సరిపడదు కాబట్టి జ్ఞానానికి భక్తి కావాల్సి వచ్చింది భక్తులకి కావాల్సి వచ్చింది కర్మకి డబ్బులు కావాల్సి వచ్చింది డబ్బులకి ఇంకోటి కావాల్సి వచ్చింది అలాగే పోతూ ఉంటుందని ఇక్కడ అలాంటి వేషాలు ఏం కుదరవు బ్రహ్మజ్ఞానాన్ని మోక్ష ఎంత టైం పడుతుంది కొన్ని టైం పడుతుంది కొంత టైం పడుతుంది అంటే అక్కడ టైం సహకార సాధనం అవుతుంది ఇప్పుడు విత్తనం విత్తారు పన్ను చేతికి రావడానికి టైం పడుతుంది ఇంకా మీరేం చేయక్కర్లేదు టైం పడుతుంది అంటే టైం ఏమవుతుంది సహకార సాధనమవుతుంది టైం సహకృతమైన జ్ఞానము మోక్షము అంటే ఎంత టైము నో అది పాము కాదు అని భయం పోవడానికి ఎంత టైం పడుతుంది నో టైం ఈజ్ ఇన్ ఇట్ ఈజ్ అ టైమ్లెస్ ప్రాసెస్ నో టైం ఈజ్ ఇన్ వాల్ ఇదంతా మనస్సులో సహకార సాధనముల యొక్క అపేక్షను తోసిపుచ్చినారు బ్రహ్మ నుంచిన పొందే ఉపాయములు మాత్రం మాకే అభ్యంతరం లేదు ఏదో కొన్ని ఉపాయాలు నువ్వు చదువుకోవాలి గురువు గారికి శుశ్రూష చేయాలి గురువు గారికి పాఠ నిపుతుండే నిద్రపోకూడదు ఇలాంటి చెప్పడానికి మాకే అభ్యంతరం లేదా చెప్పచ్చు అవి చెప్పడం కోసమే తర్వాత మాత్రము వచ్చింది వివేకం శంకరుల యొక్క దృష్టిలో ఆ వివేకం మా తేడా స్పష్టంగా చూపిస్తారు ఎందుకంటే పోనీ సహకారి సాధనములను ఎందుకు అనుకోకూడదు చెప్పబోయేమిటి తపస్సు ఇలాంటివి చెప్పబోతున్నారు అవి సహకార సాధనములేని ఎందుకు అనుకోకూడదు అనుకోవడానికి వీర్లేదు కారణం ఏంటంటే వేదై స్పదండై సహపాఠేన సమీకరణ తపస్సు అని ఒకటి చెప్పబోతున్నారు తపస్సు అయితే తప ఆలోచన అంటే బుద్ధితో శోధన చేయడం పేరే తపస్సు కాబట్టి ఆ శోధన అనేది బ్రహ్మజ్ఞానానికి సహకార సాధనము మోక్షము చూటలో అని చెప్పేది నీ సుమ్మేం పోయే పోనే అంటే అలా కాదయా తపస్సుతో ఆగలేదు కా అక్కడ అక్కడ ఏముంది తపస్సు పక్కనే ఉంది తప్ప బ్రహ్మస్కర్మే తిప్రతిష్ట వేదాస్తర్వాంగాన్ని సత్యమాయతనంలో ఉంది వేదములు ఉంది అంటే ఇప్పుడు ఏమైంది బ్రహ్మజ్ఞానం వచ్చాక వేదాధ్యయనం చేస్తే కానీ వీరికి మోక్షం రాదు అని చెప్పినట్టు అవుతుంది ఏ వేదము వేదాలతో ఆగలేదు అది తదంగానండి అందుకే వేదాధ్యయనం అంటే ఏమిటి క్రమాంతము వేదాధ్యయనం అని ఒక పక్షం ఘనాంతం వేదాధ్యయనం అని ఇంకోపక్షం క్రమాంతం అయితే ఎనిమిదేళ్లు ఘనాంతం అయితే పదేళ్లు పడుతుంది బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత రమణ మహర్షి ఏదో ఒకటి చేయాల్సి అనమాట అప్పటికే ఆయనకి మోక్షం రాదు అని చెప్పినట్టు అవుతుంది కొన్ని తపస్సు అంటే తపస్సు జ్ఞానానికి దగ్గరగా ఉంటుంది కలుపుకోవచ్చు ఏదో రకంగా ఇది ఎలా కలుపుతో అయి పోదాన్ని ఏదో కింద వేదాడి అంగములు మాట ఏమిటి అంగములు అంటే ఛందస్సు ఇది ఏ ఛందస్సు ఇది ఏ గణము యమాత రాజభానస ఇవన్నీ చెప్తే వాడికి మోక్షం రాదంటే జ్యోతిషం జ్యోతిషం అంటే ఎస్ట్రాలజీ కాదు ఎస్ట్రానమీ సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు ఎప్పుడు అస్కరిస్తాడు ఇవన్నీ కలుపుకుంటే కానీ మోక్షం రాదు తర్వాత కల్పం అంటే హోమాలు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి తర్వాత వ్యాకరణం వ్యాకరణం వస్తే కానీ మోక్షం రాదని చెప్పినట్టు ఉంటుంది బ్రహ్మజ్ఞానం కలిగి బ్రహ్మ మహర్షికి వ్యాకరణం వచ్చినా చెప్పమంటే చూసిన అదే ఆయనకి రాదు వివరానికి అవసరం లేదని చెప్పినట్టు అవుతుంది కాబట్టి తపస్సు అని ఒక్కటే లేదా అక్కడ ఇంకా దానికి తోడుగా ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి తపస్సు బ్రహ్మజ్ఞానానికి సహకార సాధనము అని మీరు కనుక పర్మిషన్ ఇచ్చారంటే బడబడ బడబడు బ ఇవన్నీ వచ్చేస్తాయి వేదములు తదంగములు ఎందుకంటే ఆ తపస్సుని వేదములు అంగములతో పాటుగా సమానంగా ఒకే చోట పఠించినారు సమీకరణం చేసినారు సమముగా చేసి ఒకే స్టేటస్ ఇచ్చి పఠించారు కాబట్టి వీటిని ఏవైనా చెప్పుకోవాల్సి ఉంటుందే తప్ప వ్యాకరణం చదువుకుంటే ఆ భాష్యాలవి బాగా చదువుకోగలుగుతారు బ్రహ్మజ్ఞానానికి మంచిగా ఉపయోగిస్తుందనే అలా చెప్పాలి తప్ప మీరు బ్రహ్మజ్ఞానములకు సహకార సాధనములు అని చెప్పడానికి వీలుండదు అదే చెప్తున్నారు ఎందుకంటే నహీ వేదానాం శిక్షాజంగా ఈ వాక్యాల్లో హీ అంటే బికాజ్ అని అర్థం అండి ఎక్కడున్న అహి ముందే ఉండదు సంస్కృతములు హీ అని ఉండదు వికాస్ హీ అని ఉండదు హీ ఎక్కడో ఉంటుంది తర్వాత నా ముందు ఉంటుంది అది సభతి ముందు పెట్టుకోవాలి అది వికాస్ వేదములు శిక్షాకల్పము వ్యాకరణము మొదలైన అంగములు సాక్షాత్కాల బ్రహ్మవిద్యకు అంగములని చెప్పుట కానీ లేక బ్రహ్మవిద్య మోక్షం నిచ్చుకలో సహకార సాధనములు చెప్పుట కానీ పొసగదు అంటే మీకు వ్యాకరణం వస్తే కానీ ఆత్మజ్ఞానం కలగదు అని చెప్పడం తప్పు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా వ్యాకరణ జ్ఞానం లేకపోతే మీకు మోక్షం కలగదు అని చెప్పడం మరీ తప్పు ఓకే మీకు వ్యాకరణం వస్తే ఉపయోగపడుతుంది అంటే సోదల్లో తప్పేవీ లేదు కాబట్టి ఇక్కడ తపస్సుని శిక్షాములైన అంగములతోటి వేద పాఠంతో కలిపి మీకు అక్కడ గుర్తారు కనుక వీటిని సహకారీ సాలుగా గానీ లేక బ్రహ్మజ్ఞానం అంగముగా గాని చెప్పుట పోసగదు అంగం అంటే ఇది ఉంటే తప్ప బ్రహ్మజ్ఞానము కలగదు దాన్ని అంగము అంటారు ఇది ఉంటే తప్ప బ్రహ్మజ్ఞానం మోక్షమును ఇవ్వలేదు దాన్ని సహకారీ సాధనము అంటారు ఈ రెండూ కూడా పోసగదు అంటే మళ్ళీ పూర్వపక్షం సహపటి ఈ చేతి పక్కన ఏముండాలి సిద్ధాంతం నా ఉండాలి కానీ నా లేదు నా లేదు ఇంకొంచెం ముందుకు వెళ్లిన తర్వాత మీకు రెండు రైళ్ల తర్వాత నా ఉంది అంటే నా వరకు పూర్వపక్షమే కాబట్టి ఈ మొదటి చేతు వరకు సంగ్రహ వాక్యం నా వరకు వివరణ వాక్యం అంత పూర్వపక్షమే సాధారణ ఎలా ఎందుకు చెప్తున్నాను అంటే అంటే మీరు మీరు పరిశీలిస్తుంటే ఇవన్నీ అవసరం అవుతాయి లేదండి మీ దాటి మీరు చెప్పండి మా దాటి మేము వింటున్నామంటే ఏదైనా చెప్పకపోయినా పర్వాలేదు సంగ్రహము నేను పెట్టాను ఎందుకంటే సాధారణంగా అనగానే పూర్వపక్షం పూర్తయి తర్వాత సిద్ధాంతం మొదలవుతుంది ఇక్కడ అవదు ఎందుకని పక్కన నాలుగు కనుక చేత్ అన్న తర్వాత నా కట్టకుండా ఇంకా ఏం చేస్తున్నారండి మరి అంటే ఆ చేత్కి వివరణ ఇస్తున్నారు వివరణ పూర్వపక్షం ఏమిటంటే చూడండి కలిపి పఠించినంత మాత్రం అన్నిటికీ ఒకే స్టేటస్ ఇవ్వక్కర్లేదు ఇప్పుడు కలిపి పఠించే తపహ వేద శిక్ష అంగాని కలిపి పఠించారు కలిపి పఠించిన ఈ వేదము అంగములు వేదాంగములు శిక్ష మొదలైనవి బ్రహ్మజ్ఞానానికి సహకార సాధనములు కావు వాటిని పక్కన పెట్టాడు ఈ తపస్సుని తీసుకెళ్లి బ్రహ్మజ్ఞానానికి సహకార సాధనము చేయండి అంటే అలాగే అలాగే అన్నీ కలిపి పఠించారు కనుక అన్నీ అయితే సహకార లేకపోతే అన్నీ కాకూడదు అంతే తప్ప ఒకదాన్ని తీసుకెళ్లి దానికి పెడతానంటాం అది ఎలా అంటావేమో అలా కూడా ఇప్పుడు కలిపి పఠించినప్పటికీ మనం వాటిని విడదీసుకుంటాం ఎలా విడదీస్తావు యథాయోగం విభజ్య వీటిల్లో ఏది దీంతో కలుస్తుందో దానికి తగ్గట్లుగా విడదీసుకుంటాం ఇప్పుడు బ్రహ్మజ్ఞానము మోక్షమునిచ్చును కింద కలిపి పఠించాట తపస్సు వేదము అంగముడు అని వేదము బ్రహ్మజ్ఞానము మోక్షమునిచ్చుటకు సహకారం అవుతుందో అవదు కాబట్టి దాన్ని పక్కన పెట్టే అంగములు సహకారం అవుతాయా దాన్ని కూడా పక్కన తపస్సు సహకారం అవుతుందా అయ్యే అవకాశం దాన్ని అనువయించు కాబట్టి యథాయోగం యోగం మన చెక్కరే యోగం అంటే కళాలో ఏ అంశములు నాలుగు అంశాలు చెప్పినా ఐదారు అంశాలు చెప్పారు ఐదారు అంశములు చెప్పినా ఎవ్వి బ్రహ్మజ్ఞానానికి అంగములుగా ఉండడానికి యోగ్యములు ఆ కలుష్ట వాటిని కలుపుకుంటాం ఎవ్వి కలవో వాటిని పక్కన పెట్టేస్తాం ఓ దృష్టి వాడు పెరుగు అన్నది తింటున్నాడు వాడి పక్కన ఉప్పు పంచదార తేనె నెయ్యి పెట్టి ఇదిగో ఉప్పు పంచదార తేనె నెయ్యి పెట్టానో కలుపుకో అని అన్నారు అనుకోండి అంటే మీ కలుపుకుంటాడా మరి ఏం కలుపుకుంటాడు పెరుగు అన్నానికి ఏది కలుస్తుందో అదే కలుపుకుంటాడు అలాగే ఉక్తాకే ఉపనిషత్తు మీకు ఉపనిషత్తు చెప్పడం అని చెప్పి తపహ శ్రద్ధ దమ వేద అంగాన్ని వేదాంగా అని చెప్పారు దీంట్లో ఏవి ఆ ఉపనిషత్తులోకి కలుస్తాయి తపస్సు ధనము కలుస్తాయి కర్మ కలుస్తుందా కలవ కలుగుతాం వీళ్ళ కర్మ అంటే ప్రీతి కర్మవాళ్ళు అరే కర్మ బహిరంగ మనిషికి వీళ్ళు అనుకుంటారంటే కర్మ చేసేస్తే కృతార్థత వస్తుందంటారు కర్మ చేస్తే కృతార్థత ఎలా వస్తుంది కర్మ బహిరంగం కృష్టార్థ అంతరంగంలో వస్తుందా బహిరంగ ఇప్పుడు లోపల లక్క పెట్టి పైన బంగారం పూత పూసిస్తే అది బంగారం లేకుంటుందా ఏదో చెప్తాము దృష్టాన కవిత కర్మని కలవదు కానీ వీడు కలుపుతారంటే ఎందుకని తపహ దమ కర్మ కర్మ దగ్గర అలాంటి పడిన కాంట్రవర్షియల్ వేదము వేదాంగములు అసలు కలవవు కలవని వాటిని పక్కన పెట్టవు కలిసి వాటిని అలా చేయచ్చు సహ వీ అన్నీ పఠించినా కూడా అనుకో కృష్ణాంతం ఏమన్నా అర్థమవుతుందండి ఈ గోడా కలిపి పఠించినా దేంతో కలుయుట అనే దానిని అనుసరించి వీటిని వెడగొట్టి అక్కడ ఏది కలుస్తాయో అది అక్కడికి పట్టుకెళ్తాము పట్టుకెళ్లి సహకార సాధనములుగానో అంగములుగాను అన్వయించుకుంటాము అని పొలపక్ష వివరిస్తాడు అనుమంత్రణ మంత్రణములో మంత్రములోనూ ఉన్నాయి చూడండి అనుమంత్రణం అంటే ఏంటండి ఉద్వాసం చెప్పడమా అక్కడ తెలుగులో రాష్ట్ర ఉంటాయి నేను చూస్తా ఉదాహరణకు దేవతలకు ఉద్వాసనైతే సూక్తవాత మంత్రము సూక్తవాక అనుమంత్రణ మంత్రములు అంటే అనుమంత్రణ సూక్తవాత మంత్రములు అది సూక్తవాక మంత్రములు అంటే ఆ మంత్రములకు సూక్తవాకము అని పేరు వైదిక నామధేయం వేదాల్లో పేర్లు ఉంటాయి ఆ పేర్ల చేసిన ఒకప్పుడు సందర్భం ఉంటుంది ఒకప్పుడు సందర్భం ఉండదు ఇప్పుడు స్వాహ హోమం చేస్తారు స్వహా అంటే అర్థం అంటే అర్థం అని తర్వాత అదొక శబ్దము ఆ శబ్దంతో మీరు హోమం చేయాలి అంటే అర్థం చెప్పండి అంటే మేము అర్థం చెప్తే చెప్తాం చెప్పకపోతే చెప్పకపోతాం నేను స్వాహ అనే శబ్దంతో హోమం చేయాలి కర్మలో అర్థం చెప్పండి అలా సాగతీయకూడదు కర్మ చేసేప్పుడు అర్థం చెప్పాలా లేకపోతే చేయాలా అంటే కాదు అర్థం తెలుసుకున్నాం అనుకో చెప్పామనుకోండి దాని ఇంకో సంస్థ లేదు చెప్పారు సు బాగా చెప్పేవాయా అని మరి అయితే వాడు ఇంకా ఉంటాడు బాగా చెప్పి ఆహారే హ్రతం కదా స్వహదీర్ఘం లేదు అని చేతనే మేము అర్థం చెప్పమని ముందు చెప్పాం అర్థం చెప్తేనేమో దానికి ఏదో పొలపెట్టుకోవాలి అని చెప్పి నో అర్థం డూఇట్ అని అలా చెప్పారు ప్రతిదానికే అర్థం చెప్పడం ఎందుకంటే సూక్తవాక మంత్రములు అని దాని పేరు ఆ సూక్తవాక అంటే ఆ మంత్రాలకి ఆ పేరు ఎందుకు వచ్చింది పేరు పెట్టారు కాబట్టి వచ్చింది ఎందుకు వచ్చిందన్న వాడకద్దు ఈ మధ్యకాలంలో పిల్లలకి పేర్లు పెట్టుకుంటారు ఆ పేరుగా అర్థమైపోలేదు ఏదో పిచ్చి పేర్లు ఏవో పెట్టుకుంటారు అలాంటిదే నేను కాదండి దాని అర్థం చూద్దాం సు మంచిగా చెప్పారు వాకా అన్నా చెప్పడమే మంచిగా చెప్పాడు చెప్పాడు అని రెండు కాబట్టి అర్థం గురించి మీరు విచారం చేయకండి సూక్త వాక మంత్రములు అని మంత్రాలు ఆ మంత్రాలు అలా ఉన్నాయో అగ్నింద్రుడు వరుణుడు అలాగా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క మంత్రా పది మంత్రాలు ఉన్నాయి అన్ని అనుమంత్రణ మంత్రములు అనుమంత్రణం అంటే ఉద్వాసన చెప్పడం మంత్రణం అంటే ఆహ్వానించడం అనుమంత్రణం అంటే ఆహ్వానించిన తర్వాత ఏం చేస్తారు ఫైనల్ గా ఉద్వాసన చెప్తారు దేవతకి ఉద్వాసన చెప్పే మంత్రాలు ఆ మంత్రాలు పది ఉన్నాయి ఇప్పుడు అగ్నికి హోమం చేసి ఉద్వాసన చెప్పాలి ఈ పది మంత్రాలతో చెప్తారా అగ్నికి చెందిన మంత్రాన్ని విడగొట్టి చెప్తారు అగ్ని జన్య మంత్రాన్ని విడగొట్టి చెప్తారు అలాగే అవన్నీ అన్ని కలిపి ఉన్నాయి కదా అని ఆ మొత్తం అంతా చెప్తారా చెప్పరు ఆ సందర్భానికి తగ్గట్టుగా అగ్నిమంత్రాన్ని ఆ మొత్తం నుంచి విడగొట్టుకుని చెప్తారు వరుణుడు హోమం చేశారనుకోండి ఇప్పుడు వరుణానికి ఉద్వాసమే చెప్పాలి అప్పుడు ఏం చేస్తారో అగ్నిమంత్రంతో మొదలు పెడతారా మొదలు పెట్టడం వెతుక్కుంటారు ఎక్కడ వరుణ మంత్రమే ఉన్నది అది తీసి ఉద్వాసమే చెప్తారు అలాగే తపహ దమ కర్మ వేదాహ వేద అంగాహ అని అనేకం ఉన్నప్పటికీ దీంట్లో ఏది బ్రహ్మ విద్యకు కలుస్తుందో దాన్ని పికప్ చేసి దాన్ని కలుపుకుంటాం మిగిలిన వాటిని పక్కన పెడతాం ఆ విధంగా బ్రహ్మ విద్యకు అంగములుగా గాని సహకార సాధనములు గానీ ఒకటో రెండో మూడో మనం పట్టుకురావచ్చు అని పూర్వపక్షం ఇలాంటి వేషాలని కుదరవు అని ఉత్తరపక్షం సిద్ధాంతం మళ్ళీ క్లాస్లో పూర్ణపూర్ణమి పూర్ణ పూర్ణమే పూర్ణ